దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును దాకా ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి పేర్కు నా హృదయపూర్వకమైన వందనములు మొత్తంగా కొన్ని మాటలు ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు సన్నివేశాలు సందర్భాలు ప్రకృతి వైపరీత్యాలు గౌరవమైనటువంటి భయానకమైనటువంటి ప్రపంచాన్ని ఉనికించే తిగుళ్ళు ఆర్థిక మాంద్యం నిరుద్యోగ సమస్య కరువులు కాటకాలు యుద్ధ వాతావరణం ఇవన్నీ చూస్తున్నప్పుడు బైబిల్ తెలిసిన చదువుతున్నా బోధిస్తున్నా వింటున్న వారికి ప్రాముఖ్యంగా అర్థమవుతున్న ఒకే ఒక విషయం ఏమిటంటే యేసు ప్రభు వారి యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది ఎంతో పెద్ద దూరము ఎక్కువ సమయము లేదు అన్నటువంటి విషయం యేసు క్రీస్తు రెండవ రాకడ సమీపముగా ఉన్నది ఆయన రాకడను గురించి తెలియచేస్తాం మనకు మాత్రమే కాదు కేవలం క్రైస్తవ సమాజానికి మాత్రమే కాదు లోకస్తులకు కూడా అర్థమవుతున్న విషయం ఏమిటంటే వారు బేస్ ఏమిటో తెలియదు వారికి జ్ఞానం ప్రకారంగా వారు నమ్ముతున్నది కొంతమంది చెప్పుకుంటున్న విషయం ఏమిటంటే ఆ లోకం నాశనమై దగ్గర పడింది అని లోకం యొక్క నాశనం పాపం ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి ఇలాంటి భయానికమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ప్రపంచం యొక్క నాశనము అంతరించిపోయే సమయము దగ్గర అని వారికి అర్థమవుతుంది వారు మాటల్లో వారు తెలియచేస్తున్నారు మనము కూడా నమ్ముతున్నాము అంటే యేసు క్రీస్తు యొక్క రాకడానికి సమీపముగా ఉన్నది అదే ఈ లోకానికి అంతము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అర్థమవుతున్న విషయం అది రెమైన వర్లరా యేసుక్రిస్తు రెండవ రాకడలో అసలు ఎలా ఉంటుంది పరిస్థితి ఎవరు ఆయన సన్నిధిలో నిలబడతారు ఎవరు ఆయన సన్నిధిలో నిలబడలేక పడిపోతారు ఆ రోజున ఆయన మహిమతో దిగు అసలు ఆయన ఒరిజినల్ గా ఎలా ఉంటాడు అప్పుడు వాతావరణం అప్పుడు పరిస్థితి ప్రజల స్థితి దైవుని స్థితి ఎలా ఉంటుంది అనేటువంటి విషయము ప్రభువారు ముందుగానే ఆ స్పష్టంగా ఆ క్లుప్తంగా తన శిష్యులకు ఆ సంఘటన ద్వారా ఆ తర్వాత తరాలలో చదువుకునేటువంటి వినేటువంటి వారికి అర్థమయ్యేటట్టుగా ఒక డ్రామాటికల్ గా ఒక సన్నివేశాన్ని ఆయన ప్రాక్టికల్ గా చూపించాడు యేసు రెండవ రాకడం యేసు క్రీస్తువారు రెండవ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు అయితే నా ప్రేమ తెలియచేసే క్రమంలో ఆ కోణంలో ఒకసారి ఆ యేసుకృష్ణ ప్రభు వారు ఒక రూపాంతరం ఒక ఎత్తైన కొండ దగ్గర తీసుకొని అక్కడ రూపాంతరము చెందారాయన ఆ సందర్భము ఆ సన్నివేశము రెండు చోట్ల లిఖించబడి ఉంది ఒకటేమో మత్స్యస్ వార్త పదిహేడు అధ్యాయం మొదటి వాక్యం అదేవిధంగా మార్కుస్ వార్త ఆ తొమ్మిది రెండు వాక్యములో తొమ్మిదో అధ్యాయం రెండో వాక్యంలో ఈ రెండు చోట్ల స్పష్టంగా సేమ్ మ్యాటరు అందులో గంధస్థం చేయబడింది వర్లారా ఆయన రూపాంతరం చెందినప్పుడు అక్కడ రాసినటువంటి మాట ఏమిటంటే ఆరు దినముల తర్వాత అంటే ఏడో దినముల ఆయన తన శిష్యులైనటువంటి పేతుడు యోహాను అనేటువంటి వారిని ముగ్గురిని తీసుకొని ఒక ఎత్తైన కొ కొండ మీదకు వెళ్ళి అక్కడ ఆయన రూపాంతరము చెందారు అని ఒకటి ఆరు దినముల తర్వాత ఏడో దినము అనంటే కాలము సంపూర్ణము అయినప్పుడు ఏడు అనే పదం సంపూర్ణమైనటువంటిది ఆ సంపూర్ణతను మనకు తెలియచేస్తుంది రెండవ విషయం ఆరో దినములు అయిన తర్వాత అంటే ఏడో దినం ఒక సంవత్సరము ఒక రోజు ఒక సంవత్సరము గాను బైబుల్ తెలియచేస్తుంది ఒక సంవత్సరము ఒకటి ఒక రోజు వెయ్యి సంవత్సరాల కింద లెక్కేసుకుంటే దాదాపుగా దాదాపుగా సృష్టి అంటే సృష్టింప నిర్మాణము జరిగిన తర్వాత మనుషుడు పాపము చేసిన దగ్గర నుండి లెక్క పెట్టుకుంటే ఆరు వేల సంవత్సరాలు ఇప్పటికైంది ఏడవ రోజు కాబోతున్నది ఏడవ వెయ్యి సంవత్సరము రాబోతున్నది ఆరు సంవత్సరాల గడిచిన తర్వాత యేసుక్రిస్తు ప్రభు వారు భూమి మీదకి రాబోతున్నాడంటే ఆయన వచ్చే సమయమైంది ఇప్పటి వరకు పండితుల అభిప్రాయ ప్రకారంగా సృష్టి నిర్మించబడిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉందో తెలియదు మనిషి పాపం చేసేంత వరకు ఎన్ని సంవత్సరాలు గడిచిందో తెలియదు కానీ తర్వాత దినాల్లో ఆ మనిషి పాపం చేసిన దగ్గర నుంచి లెక్కేసుకుంటే ఇప్పటి దాదాపుగా ఆరు వేల ఈ ఆరు వేల సంవత్సరాలని ఆరు రోజుల జరుగుతుంది ఏడవ రోజు ఆరు రోజులు గడిచిన తర్వాత ఏడవ రోజు ఆ రోజు ఏడు వేలవ ఆ ఏడు వేలవ కంప్లీట్ కాక ఆ సంవత్సరంలోనే ఆయన వస్తాడు అనేటువంటిది ఏడవ రోజు ఆయన వస్తాడు అది విశ్రాంతి రోజు అండి ఆ రోజు ఏడవ రోజు అనగా విశ్రాంతి దినము ప్రభువారు చెప్పారు ఆ రోజులు పనిచేసి ఏడవ రోజును విశ్రాంతి పొంది ఉన్నారని ప్రభువారు విశ్రాంతి దినము అనేటువంటిది ఆ రోజున విశ్రాంతి తీసుకోవడానికి మనము సిద్ధపడాలి ప్రభు ఆయన నమ్ముకొని ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ సుప్రదమైన నిరీక్షణతో బ్రతుకుతూ ఎన్నో అవమానాలు నిందలు బాధలు వేదనలు కష్టాలు కన్నీరు సమస్యలతో జీవితాన్ని తన భక్తిని తన ఆత్మీయతను తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ జీవిస్తూ ఉంటారో అలాంటి వారు కి ఒక నెమ్మది ఒక విశ్రాంతి ఇవ్వడానికి ఆయన తీసుకుని వెళ్లడానికి రాబోతూ ఉన్నాడు ఈ లోకాన్ని ఎప్పుడైతే మనము వదిలిపెట్టి శరీరాన్ని వదిలిపెట్టి అంటే మహిమ శరీరం దాచుకొని లోకాన్ని విడిచి అప్పుడే మనకి ఒక విశ్రాంతిలో ప్రవేశించిన వారు అవుతాం ఒక విశ్రాంతి మనకి దొరుకుతుంది మనం ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి అవమానాల అన్నిటి నుంచి ఒక విడుదల అనేది మనకి దొరుకుతుంది లభ్యమవుతుంది అన్న మాట వాస్తవం విడినటువంటి వారిలో నేను చెప్పదలిచిన విషయం ఏమిటంటే యేసు క్రిస్తు దినాలలో ఆయన ఏమి జరుగుతుంది ఆయన రాకడ దినాల్లో అసలు మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఇవన్నీ మాట్లాడుతున్నాను సో ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది ఆరు దినాలు తర్వాత ఏడో దినము అంటే ఆయన రాకడ దాదాపు ఆరు సంవత్సరాలు ఆరు వేల ఆరో రోజు అయిపోయింది ఏడో రోజు అని ఆయన వచ్చే సమయం దగ్గర పడింది అని ఈ విషయాలని చెప్పడం జరిగింది ఆయన వచ్చినప్పుడు జరిగే సంఘటనలో ఆయన వెళ్లి రూపాంతరం చెందినప్పుడు అక్కడ ఆయనతో పాటే బయలుదేరి వెళ్లారు పేదలు యోకో యాకోబు యోహాను అనేటువంటి వాడు అక్కడ అప్పటి వరకు ఆయనతో పాటు ఉన్నారు ఆయనతో పాటు తిన్నారు ఆయనతో పాటు తిరిగారు ఆయనతో పాటు పరిచయం ఉన్నారు ఇప్పటికొన్నారు అన్ని జరిగింది మాట్లాడారు లేదు తాచారు అన్ని జరుగుతూ వచ్చాయి అయితే విషయం ఏమిటంటే అక్కడికి కొండ మీదకి వెళ్లి రూపాంతరం చెందిన తర్వాత ఆయన ఒరిజినల్ గా దేవుడు రెండు వరాకడు వేసుకు వారు ఏ మహిమ శరీరంతో ఏ మహిమతో ఆయన ఆ మహిమను ధరించుకున్నాడు ఆయన ఆయన ధరించుకున్నప్పుడు ఒకసారిగా ఆయన ఆయనతో పాటు మరొక ఇద్దరు ప్రత్యక్షమయ్యారు అవంతా కళ్ళతో చూస్తున్నారు ఈ ముగ్గురు ఆయన యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి ముగ్గురు కూడా ఎవరు అంటే మరొక ఇద్దరు ప్రత్యక్షమైనటువంటి వాళ్ళు ఒకలేము ఏరియా మరొకలేము మోషే మోషే ఏరియా వీళ్ళిద్దరు యేసు ప్రభు వారితో కూడా సంభాషిస్తున్నట్టుగా మనము చూస్తూ ఆ సందర్భం అంతవరకు వారు విన్నారు వారు చూశారు అదే గంధస్థం చేశారు దాన్ని మనం చదువుకొని మాట్లాడుతూ అయితే వావరలుగా గా వారిద్దరు నిలబడ్డారు అంటే ఏసు క్రిస్తు రాకడ గడియేలుల్లో వారిద్దరు ఎందుకు కనపడ్డారు అక్కడ ఆయన మహిమతో దిగువచ్చిన వేళ అంటే ప్రపంచ చరిత్రలో ఇద్దరు మాత్రమే ఇద్దరు మాత్రమే చనిపోకుండా మరణమురుచి చూడకుండా పైకినటువంటి వారు అందులో ఎవరు నెంబర్ వన్ ఎవరు అంటే హానోకు నెంబర్ టూ ఏలియా రెండవది ప్రపంచ చరిత్రలో భూమిని విడిచి వెళ్లిన తర్వాత అది చనిపోయిగాని ప్రతి ఉండగాని తిరిగి మళ్ళా భూమి మీద అడుగు పెట్టినటువంటి వారు మనుషులకు ప్రత్యక్షమైన వారు ఇప్పటికి ఎవరున్నారు అని అంటే ఇద్దరు ఒకటి మోసే రెండవది రెండవది ఏలియా ఏలియా ఈ మోసే ఏలియాలు ఎవరికి ప్రతినిధులుగా ఉన్నారు ఎవరిని మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఎవరిని మనకి గుర్తుగా ఎవరికి గుర్తుగా ఉన్నారు అని ఆలోచన చేస్తే ఒకటి ఒకటేమో మృతులు మృతులైనటువంటి వారికి ప్రతినిధిగా మోసే ఉన్నాడు ఎందుకంటే ఆయన చనిపోయే దేవుని వెళ్ళాడు రెండవది సజీవులైనటువంటి వారికి ఆయన గుర్తుగా ప్రతినిధిగా ఉన్నాడు ఏలేగారు ఎందుకంటే ఆయన బ్రతికి ఉండి ప్రభుత్వం వెళ్ళారు ఆయన రెండు విషయాలు ప్రేమైనటువంటి వారులరా యేసు క్రిస్తు ఆయన వచ్చినప్పుడట ఆయన బోర శబ్దం విధి ఆ మాటలు ఆ మొట్టమొదటిగా ఎవరు వెళతారో అనే సంధి తర్వాత ఎవరు వెళతారనే విషయాన్ని అపోసిన పౌరులు గారు దర్శనానికి రాసినటువంటి పత్రికలో అంటే ఆ నాలుగు అదే పదమూడు నుంచి విషయాలు ఏమిటంటే ఏమి తెలియచేస్తున్నాయి అని నిద్రించిన మృతులు మృతి మృతులు ధన్యులు వారు మొదటగా లేపబడతారు అని చెప్పేసి అని కొన్ని మాటలు చదువుకుంటే అందులో ఉంటాయి అనమాట ఆ మొట్టమొదటిగా ఎవరు వెళతారు దేవుని సందికి అంటే ప్రభు వచ్చినప్పుడు వారి ఆత్మ తీసుకొచ్చినప్పుడు ఆత్మలు వచ్చి సమాధులు తెరవబడి వారు మహిమ వారి శరీరాలు దాల్చుకొని మహిమశత్రులుగా వారు ముందు దేవుని సంతికి వెళతారు వారితో కూడా మనము సజీవులమై నిలిచిండు ఆ మీదట సజీవులమై మనం ఆయన సన్నిధికి వారితో కూడా కలుసుకొని దేవుని సంతికి వెళతాము అనేవి రాయబడి ఉంది మొట్టమొదటిగా మృతుల సంఖ్యలో అంటే ఆ మృతుడ దేవుని సందికి వెళ్లినటువంటి మోసే మృతులకు ప్రతినిధిగా కనబడుతున్నాడు ఆ తర్వాతే ఆ తర్వాతే సజీవులుగా నిలిచిండి మనము మహిమ శరీరం దాల్చి ప్రభుత్వ సందుకి వెళతాము అన్నదానికేమో ఏలియా ప్రతినిధిగా కనబడుతున్నాడు చరిత్రలో కూడా మొదటగా మోసే మృతి చెందాడు మోసే పరిచయం చేశాడు మోషే మృతి చెందాడు దేవుని సందుకి వెళ్ళాడు ఆయన సందులు అక్కడ కనబడుతున్నాడు రెండవది ఆ తర్వాతే సజీవులుగా నిలిచినటువంటి ఏలియా సజీవుడుగానే అగ్ని రథముల చేత కొనుగోబడి దేవుని సందులు ప్రత్యక్షం ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి రాకడలో కూడా ఇదే ప్రాసెస్ లో క్రమములో జరుగుతుంది అంటే దేవుడు ప్రపంచంలో భవిష్యత్తులో ఏమి జరగబోతుంది అని అనటానికి అనటానికి జనాలు ఎవరు కూడా ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా అర్థము చేసుకోగలిగినట్లుగా ఆయన అంటే పురాతన కాలం నుంచి మనకి తెలియచేస్తూనే ఉన్నాడు ఆయన మనకి సమాచారం ఇవ్వకుండా తెలియచెప్పకుండా ఏది కూడా చేయడు ఇంతవరకు చేయలేదు తర్వాత కూడా చేయబోడు ప్రతి ఒక్కటి కూడా వితట్ ఇన్ఫర్మేషన్ మనం చేస్తామేమో కొన్ని కొన్ని సార్లు మనం ఏంటంటే మన స్కెడ్యూల్ ఉండదు ఏమి ఉండదు అలా దారి అంటే వెళ్తుంటాం ఒక ప్రాంతానికి ఎవరైనా గుర్తొచ్చారంటే వెంటనే వాళ్ళు ఫోన్ చేస్తాం ఏమండి ఎప్పుడున్నారు మేము కాకినాడలో ఉన్నాం రమ్మంటారా అని వెళ్ళిపోతూ ఉంటాం అంటే స్కెడ్యూల్ ఉండదు టైం ఉండదు పాడు వాళ్ళకి పది మినిట్లు ఆ మనసులో ఆ మెదడులో ఏమి జ్ఞాపకానికి వస్తే ఏమి తొలిస్తే ఏది తోలిస్తే అది చేసేస్తూ ఉంటాం కానీ దేవుడు చాలా క్లారిటీగా ఉన్నవాడు మనుషులకి క్లారిటీ లేదు దేవుడికి క్లారిటీ దేవుడు ఏమి చేసినా క్లారిటీ గానే చేస్తాడు మనకు ఏమి చేసినా ఏమి చెప్పినా క్లారిటీ గానే చెప్తాడు అది మనం అర్థం కాలేదంటే అది మన బలహీనత అర్థం చేసుకోలేకపోవటం అర్థం కాకపోవటం దట్ ఇస్ అవర్స్ మిస్టేక్ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమ వారు అయితే ప్రపంచంలో ఈ విధముగా భవిష్యత్తులో జరగబోతుందని ముందు నుంచే ఆయన క్రమముగా జరిగించుకుంటూ తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నాడు అయితే ఆయన రాకడలో ఏమిటి మృతులైన వారు సజీవులైన వారు రెండు రకాలుగా ఎత్తబడిన వారు ఆయన సన్నిధిలో ఉంటారు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో నిలబెడతారు ఆయనతో మాట్లాడతారు అయితే అయితే ఆ సన్నివేశం చూసినప్పుడు చూస్తూ ఉన్నప్పుడు అది చూసి తట్టుకోలేక ఆ శక్తిని తాళలేక పేతులు యాగోబు యోహాను అనేటువంటి వారు రాకడ గడియల్లో జరిగే సంఘటన గురించి మాట్లాడుతున్నారు అక్కడ పేతులు యాకోబు యోహానులు ఆ సంఘటన చూసి వారు తట్టుకోలేక ఆ శక్తిని కారలేక వారు పడిపోయారట వారు పడిపోయారు పడిపోయి సృహ లేకుండా అయిపోయారు అప్పుడు ఏమి జరిగిందో వాళ్ళకి అర్థం కాలేదు ఆ తర్వాత ఆ రూపాంతరం పరచబడిన క్రీస్తు మరలా నార్మల్ సాధారణంగా మరి మార్పు చెందిన తర్వాతే వారు ప్రభువు దర్శించి వారిని లేపినప్పుడు వారు తెలుగులోనికి వచ్చారు అంటే అక్కడ జరిగింది ఏంటంటే వారు పడిపోయారు అట్లా ఆయన చూసి పడిపో తట్టుకోలేక పడిపోయినటువంటి వారు ఐదు మంది ఉన్నారండి ఆయన ప్రత్యక్షతలో ఆయన ప్రత్యక్షతలో ఏమేమి జరుగుతుంది అని అనడానికి ఏమేమి జరుగుతుందంటే రెండు ఆధారాలు ఒకటేంటంటే ఆ రెండు విషయాలు తెలియచేస్తాను ఒకటేమో ఆయన శక్తిని తట్టుకోలేక పడిపోయినటువంటి వారు పేచులు వ్యూహాను యాకోబనేటువంటి వాళ్ళు నెంబర్ తర్వాత వచ్చేసేసి ఆ దాని ఎలువారు తర్వాత వచ్చేసి ఈ హేస్కేలు ఆయన కూడా పడిపోయాడు అట్లా ఈ ఐదు మంది కూడా ఆయన శక్తిని తలలేక పడిపోయారు ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాన్ని తెలియజేస్తున్నారు నేను చచ్చిన వాణి వలైన అయితేని నేను సాగిలి నేను గాఢ నుండిన వాడుగా అయిపోయాను ఒక్కొక్కరు అనుభవాన్ని వారు చెప్తూ ఉన్నారు అంటే వారికి అన్కాన్షియస్ లోనికి వెళ్ళిపోయారు వారికి సృహ లేకుండా అయిపోయి ప్రభువును చూసి తట్టుకుని బ్రతకే నరుడు ఎవరు లేరు ప్రభువు నేను చూస్తాను నేను చూస్తానని అన్నప్పుడు నన్ను చూసి తట్టుకోలేవు అనని సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నా చెయ్యి అడ్డం పెట్టి నేను దాటుకుని వెళ్ళినప్పుడు నా వెనుక చూడమని ప్రభు వారు చెప్పి అలాగే ఆయన ప్రత్యక్షమయ్యారు ప్రియమైనటువంటి వాళ్ళ రెండవది నా ప్రియమైన వాళ్ళ రెండవ విషయం ఏంటంటే ఆయన ప్రత్యక్షత జరిగినప్పుడు మనము శక్తిని కోల్పోయి పడిపోయే పరిస్థితిలో ఉంటాము అని ఈ ఐదురు జీవిత అనుభవాలు తెలియజేస్తాయి ఆ తర్వాత వచ్చేసి ఆయన ప్రత్యక్షతలు మనకేం తెలియచేస్తుంది ఎందుకు వాళ్ళు పడిపోయారు ఏంటి అని విషయం తెలియజేసిందంటే అత్యున్నతమైన సింహాసం మీద ఆశీనుడు అయి ఉన్నప్పుడు నేను ఆయనను చూచిదిని అని చెప్పేసి అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రత్యక్షతను చూసి ఆ ప్రత్యక్షతను చూసినప్పుడు ఒకళ్ళు ఏమో పడిపోయారు నేను చచ్చిన వాళ్ళకి అయిపోయిన శక్తి ఏమి లేదు నేను లేవలేకుండా ఉన్నాను నేను కోల్పోయాను అని చెప్పేసి వాళ్ళు అనుభవాలను చెప్తుంటే మరొక ఆయన అంటాడు కదా మరొక ఆయన కదా నేను ఆయన ప్రత్యక్షతలో నా రహస్య పాపములు కనబడుతున్నాయి అని అంటాడు అయ్యో నేను పాపిని అప్పటి వరకు శావకుడు ఆయన ఆయన ప్రవక్తగా ఉన్నాడు ఆ గొప్ప పరిచర్లో ఉన్నాడు ఆయన ఆయన శావకుడైన ప్రవక్తుడైన ఆయన జీవితంలో ప్రవక్త ఆయన జీవితంలోనే పరిచయలో ఉన్న ఆయన జీవితంలోనే లోపము అనేది పాపము అనేది కనబడుతుంది తన పాపమును తను తన లోపాన్ని తన బలహీనతను దేవుని ప్రత్యక్షతలో ఆయన ఆ చూడగలిగాడు గుర్తించగలిగాడు తెలుసుకోగలిగాడు రెండవది మోషే కీర్తన కీర్తనలో రాస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన ముఖ కాంతులో ఆ రహస్య పాపములు కనబడుతున్నావి అని చెప్పేసి మాట్లాడతాడు ప్రేమైనటువంటి వాళ్ళు దేవుని ప్రత్యక్షతలో మన రహస్య పాపాలు బయటపడతాయి పైకి గొప్ప సేవ చేస్తున్నాం మనం అందరికీ మనం ఆ గొప్పవాళ్ళం గాను పరిశుద్ధులు గాను నీతి గాను పైకి కనబడతాము కానీ ఇప్పుడు చెప్పుకుంటున్నాం మేమే పరిశుద్ధులు మేమే గొప్పవాళ్ళము మేము ఆత్మీయులము మేము అభిషక్తులు మేము మేము గొప్ప మేము అనేక ఆత్మ రక్షించాము సంఘాలు కట్టాము పెద్ద అంత సేవ చేశామని చెప్పుకునేటువంటి వాళ్ళందరి బ్రతుకు ఇప్పుడు కాదు మేము చాలా మంది అంటారు మా సంఘమే పరలోకం వెళ్తుంది మేమే దేవునికృష్టమైన వారు ఎవరు సంఘం పరలోకం ఎవరు ఎత్తబడతారో ఎవరు వదిలిపెట్టబడతారో ఎవరు ఏమవుతారో అనేటువంటిది ఈ రోజు నీవు నేను చెప్పుకోవడం కాదు ఈ రోజు మనుషులు చెప్పుకోవడం కాదు ఆయన వచ్చినప్పుడు తెలుస్తుంది ఆయన అసల రూపంలో మహిమలో ప్రత్యక్షమైనప్పుడు అర్థమవుతుంది ఎవరు ఏంటి అనేటువంటిది జ్ఞాపకం చేసుకోండి ఎంత గొప్ప సాగుకులైన వారి ఒకలేమో మోసే ఇంకొకలేమో యశయ మాట్లాడుతున్న విషయం ఆయన ముఖ రహస్య పాపములు కనబడుతున్నాయి అని మాట్లాడితే యసూయ కదా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడలు నా వారు పడిపోవడానికి చచ్చని స్థితిలోకి వెళ్ళిపోవడానికి అన్కాన్షియస్ ఉండడానికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే ఆలోచించేస్తే మనలో ఉన్న బలహీనతలే మనలో ఉన్న లోపమే మనలో ఉన్న పాపమే మనకు తెలియకుండా మనల్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆ శాపగ్రస్తమైన అనుభవాలే మన జీవితంలో ప్రభు ముందు నిలబడకుండా చేస్తాయి ఆయన రాకడం ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు యేసు ప్రభు మహిమతో ఆయన ప్రత్యక్షమైనప్పుడు రూపాంతరం చెందినప్పుడు పేదలు యాకోబు యోహానులే తట్టుకోలేక దానియులు ఏజ్ తట్టుకోలేక పడిపోతే ఒకసారి మనం వారితో కంపేర్ చేసుకున్నాం ప్రభుత్వం కంపేర్ చేసుకునే ముందు వీళ్ళతో కంపేర్ చేసుకున్నాం ఈ భక్తిలో ఈ ఆత్మీయతో ఈ పరిశుద్ధ జీవితంలో ఏమైన వాళ్ళకున్న భక్తిలో మనకు మన భక్తి ఎంత వాళ్ళ భక్తితో పోల్చుకుంటే మన భక్తి వాళ్ళ ప్రార్థనా జీవితంతో పోల్చుకుంటే మన ప్రార్థనా జీవితం వాళ్ళ విశ్వాస జీవితాన్ని పోల్చుకుంటే మన విశ్వాస జీవితం ఎంత వాళ్ళ పరిశుద్ధ జీవితంతో పోల్చుకుంటే మన పరిశుద్ధ ఎంత వాళ్ళ ఏమండి వాళ్ళకున్నటువంటి ఆ యొక్క స్పిరిచువల్ క్వాలిటీస్తో వాళ్ళకున్న అభిషేకం పోల్చుకుంటే మనకున్న అభిషేకం మనకున్న ఆత్మీయత మనకున్న విశ్వాసం మనకున్న పరిశుద్ధత ఎంత మరి అలాంటి వాళ్లే విశ్వాసములో ఆత్మీయతలో పరిశుద్ధతలో వాక్యములు భక్తిలో అభి అధికమైనటువంటి స్థితిలో ఉన్న వారే చూసి తట్టుకోలేక పడిపోతే ఇక నీ పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి మనం చేసే అరా కొరా భక్తీష్ వాళ్ళు రోడ్డు వెంట వెళుతున్నప్పుడు ఏడపడినటువంటి వాళ్ళు చచ్చిపోయినప్పుడు బతికారు రోగులు స్వస్థ పొందారు వాళ్ళు మాట్లాడుతుంటే దయ్యారు వెళ్ళిపోయినాయి మనం మాట్లాడితే గడ్డి పరగబడకదా మరి మన పరిస్థితి ఏంటి మన భక్తి ఏంటి మనం రేపొద్దున ఆయన వచ్చినప్పుడు పడిపోయే స్థితిలో ఉన్నామా నిలబడగలిగినటువంటి శక్తి భక్తి దొమ్ము ధైర్యము వాటి అభిషేకము మనకు ఉన్నదా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన వారు ఎవరు పర్వలోకి వెళ్తారు ఎవరు పర్వలోకి వెళ్ళదే పక్కన పెడితే అసలు ఆయన చూసినప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎత్తబడి ఆయన ఆయన ముందు మనం నిలబడి ఆయన చూడగలిగి ఆయన ముందు ఏంటి ఎత్తబడేటువంటి ఆయనతో ఉండడానికి ఎత్తబడేటువంటి అనుభవములు అసలు మనం ఉన్నావా లేదా చూసుకోవాల్సినటువంటి సమయం పెద్దగా ఎక్కువ సమయం లేదు ఆయన రావడానికి మనం పోవడానికి మనం ఎత్తబడటానికి ఆయన ప్రత్యక్షం ఒకసారి ఆలోచన చేస్తున్నాం మన భక్తి ఆయన భక్తితో సమానము కాకపోతే మన భక్తి క్రిస్తు భక్తితో మన ఆత్మీయత పిస్తూ ఆత్మీయతో మన అభిషేకం మన మహిమ పిస్తు మహిమతో సమానము కాకపోతే మనం ఏ మాత్రం కూడా నిలబడడానికి ఆయన చూడడానికి ఆయన సందులో ఉండడానికి సరిపోనటువంటి వారము ఈ విషయము జ్ఞాపకం చేసుకుందాం ఆ విధమైనటువంటి సిద్ధిపాఠం కలిగి ఆ దృతి ఆగ మనకు గడియలు ఆసనం అవుతూ ఉండగా మన అందరి జీవితంలో మన అందరి జీవితంలో నీ కన్నా నేను బెటరు ఆ సంఘం కన్నా మా సంఘం పెట్టరు ఈ వ్యక్తి ఆ భక్తుడి భక్తులతోనూ సంఘాలతోనూ కంపేర్ చేసుకోవడం ప్రక్కన పెట్టి క్రీస్తులతో కంపారు చేసుకుని నిలబడగలిగితే ఆయన రాకడంలో ఖచ్చితంగా ఎత్తపడతాం అటు ఎత్తబడేటువంటి అనుభవం ఆయన ముందు నిలబడే భాగ్యం నీకు నాకు మన ఆ ప్రభు ప్రసాదించును గాక ఆమె మరి మనం కంపేర్ చేసుకోవాల్సింది ఎవరితో అనే విషయాన్ని మరి దేవుని మాట్లాడించాలి సార్ దేవుని పిచ్చినటువంటి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు ఇప్పుడు వన్ బై వన్ ప్లేస్ కూడా వెళ్ళిపోదాం నేను సార్ చేశేఖర సార్ హలో పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా వందనాలు స్తోత్రాలు ప్రభా దీవంగల తండ్రి గుప్పదేవా తండ్రి ప్రభాయన ఈ దినమును ఈ సమయమును ఈ సహవాసము మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా స్ ప్రభా ఈ దాన్ని మహిమపరచి మిమ్మల్ని సంతోషపరచి మీ చిత్తానుసారంగా నడుచుకున్నట్టు భాగ్యమునై చేయండి తండ్రి జీవము గల లేవా అక్కడ సమీపించుకున్నది తండ్రి ప్రభా అనేకుల ద్వారా నైనా వస్తున్నారు ప్రభా అతి సమీపముగా ఉన్నవారు మీరు సూచక క్రియలు కార్యములు జరుగుతూ తండ్రి ప్రభా నాయనా అయ్యా ప్రవచనాలన్ని నెరవేరుతూ వస్తుండగా తండ్రి ఒక క్రైస్తవుడి ఒక విశ్వాస భయముతో వణుకుతో తండ్రి మా విశ్వాసమును కొలత వేసుకునే రోజులలో మేము వండి ఉంటున్నాం ప్రభా మీరు మాట్లాడినందుకు వందనలు ప్రభా మేము నాయన ఇంకొకరిని చూసి కంపారిజం వారిని చూసి విమర్శ చేయక తండ్రి ప్రభా మేము మమ్మల్ని మేము ఆత్మవిమర్శను ప్రతి విమర్శను చేసుకునే వారంగా ఉండటం సాయం చేయండి భక్తిగల జీవితంను దయచేయండి తండ్రి ప్రభా అనేకుల్ని వెలిగించిన మాదిరికరమైన జీవితం కలిగి జీవించడానికి సాయం చేయండి చంద్ర ప్రభా నాయన ఒకప్పుడు అయోగ్యమైనప్పుడు కనికరించి కృప చూపించి తండ్రి బిడ్డలుగా చేసిన మమ్మలను తండ్రి అపవాదింక ఎన్నింటికీ ఉండకుండా సహాయం చేయండి మా చుట్టూ మీ యొక్క అగ్ని కంచనుంచండి తండ్రి ప్రభా నాయనాలలో అనేక సువార్థికులు లేచినట్లు ప్రవర్తన లేచినట్లు మిషనరీలు లేచినట్లు తండ్రి ప్రయాసంతో కూడిన ఈ సమయమును తండ్రి వృధా కనీయకుండా తండ్రి ప్రభా మీ యొక్క పనిలో పరుగు పందెములో పోరాడుటకు మా అందరినీ లేవనెత్తమని వేడుకుని చుట్టూనా తండ్రి గురియొద్దకు పరిగెత్తి ఆ మహిమ కిరీటములు పొందుకున్న వారంగా ఉండటకు సాయం చేయండి సువార్తను ప్రకటించినప్పుడు మేము గొప్పగా ప్రకటించినాము సమయమును దేవుని కొరకు వినియోగించినాము అనే విధంగా కాక అక్కడ ఆత్మల కొసం వెళ్తున్నాం అనే విధంగా మేము వెళ్ళినట్లు సాయం చేయండి ప్రభా మాలో తండ్రి ప్రభా వేషధారణ అతిశయము నైనా మనుషుల మెప్పు మాలు లేకుండా సాయం చేయండి ప్రభా తగ్గించుకునే జీవితం దయచేయండి తండ్రి ప్రభా మీ బలిష్టమైన చేతి కింద దీన మనస్కూలమై నేర్చుకునే వాళ్ళు చేయండి తండ్రి మీరు చెప్పిన బోధనల ప్రకారం మేము నడుచుకున్న వారంగా ఉండటకు సాయం చేయండి వరసాస్త్రాల వలే తండ్రి బాబు నాయన చోదించేవారము కాక అంటే జీవితాలు మాలో ఉన్నాయేమో సరిచేయండి ప్రభు మా క్యారెక్టర్స్ ని మార్చండి ప్రభు నాయన అరకర భక్తి సరిపోదు ప్రభు దానితోనే చేయబడి తండ్రి మీ నామానికి అవమానం తెచ్చేవారముగా ప్రభు క్షమించమని వేడుకుని చుట్టూనాం తరు నాయన జీవం గలదేవా కోవిడ్ పేషెంట్లను నిమిత్తం ప్రార్థిస్తుంటున్నాం సంపూర్ణ స్వస్థత సంపూర్ణ ఆరోగ్యము ఇమ్యూనిటీని దయచేసినారు అదే గొప్ప వ్యాక్సిన్ గా పనిచేస్తుంది ప్రభా వందనాలు అదే మరిగా తండ్రి మృతులైన కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటే వారికి రక్షణ దాయిచాయి పాస్టర్లు అనేకులు నిద్రించి ఉన్నారు ప్రభా ఆ సంఘాలను ప్రధాన కాపరి వైపు నటించమని ఆ సంఘ సభ్యులకు నైనా మార్గంలో చూపించమని వేడుకొని కుటుంబాలకు ధైర్యమును ఓదార్పును దాయిచ్చేది రైతులను బట్టి ప్రార్థిస్తుంది వరద పాలైన ఆ యొక్క పంట పొలాలను సరే ఏమి చేయలేని స్థితిలో రైతులను నొక్కం చేసుకోండి ప్రభా వారికి సహాయం చేయండి ఆర్థిక సహాయం చేయండి కృంగిన వారిని లేవనెత్తండి ప్రభావ వారి జీవితాలను బాగు చేయండి వారికి రక్షణ దాయిచ్చేయండి ఇంకా ఎవరైతే వలసగా వచ్చి ఉంటున్నారో వారి పూలేక రాలేక ఉండి ఇరుక్కొని ఉన్నారో వారికి సహాయం చేసి చైతన్యం దాయిచేయండి ప్రభా వారికి కూడా రక్షణ దాయి చేయండి ఎస్ఎంఎస్ ఈమెయిల్ వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవలను జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా అయా వాటి ద్వారా అనేకులు మార్పు చెందుటకు సాయం చేయండి సత్యములు గ్రహించటకు సాయం చేయండి వాడపడుతున్న మీద ఆశలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించి బలపరచు ప్రభా మా ప్రియులు అనారోగ్య సమస్యలతో ఉంటున్నారు ప్రభా జాస్వాన్ బట్టి ప్రార్థిస్తున్నాను ఆ బిడ్డను కనికరించండి నాయన ఇంకా సంపూర్ణ పరిపూర్ణమైనటువంటి స్వస్థత అనుగ్రహించండి వీళ్ళంటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన షోల్డర్ సర్జరీలో మీరు చేసిన కృపకాయ వందనాలు నాయన అదే విధంగా ఉన్న ఇన్ఫెక్షన్ తీసేయండి షుగర్ కంట్రోల్ పెట్టారు సమాధానం దయచేసి అదే మరి సామాన్య వాళ్ళ మదర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా గొప్ప కార్యాలను చేయండి ప్రభా అనుకరించండి ఇంకా ఆయన బలమును అనుగ్రహించమని వేడుకొని అయ్యా ఇఫ్రా సార్ వాళ్ళ అన్న అమ్మగారిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం అక్కడ కార్యం చేయండి ప్రభా తోడుగా నీడుగా ఉండండి బలపరచండి ప్రభా సరే ఇంకను అభిరామ్ బ్రదర్ గారి గురించి ప్రార్థిస్తుంటున్నాం ముట్టండి సంపూర్ణ స్వస్థత దయచేయండి మీ చేతులు అప్పజెప్చుంటున్నాం నాయన తోడుగా నీడుగా ఉండండి ప్రభా కుటుంబానికి సంపూర్ణ రక్షణ దయచేయండి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి అదేవిధంగా మా చిన్నాలను ముగ్గురిని నాయన స్వస్థపరిచినారు ప్రభ నాయన వారు నైనా గురు తిరిగి సాయం చేయాలి ఒకరి జీవితంలో మారు మనసు దయచేసి ఇంక ఇద్దరు జీవితంలో మారు మనసుని దయచేసి దాన్ని కూడా ముట్టి శ్వాసపరుచున్నారు మీకు వందనాలు ప్రభు స్తోత్రాలు ప్రభావ మీ మేలు అనేకములు తండ్రి ఆ జీవితంలో చేసిన మేలులన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంది తండ్రి అదే మరిగా ఇక్కడ ఉన్న సభ్యులందరినీ జ్ఞాపకం ఎవరెవరైతే రాలేకపోయి ఉంటున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటుంది సహాయం చేయండి తోడుగా నీడగా ఉండండి బలపరిచ ఇంకా గొప్ప పరిచర్య సేవ జరుగుతు సహాయం చేయము ఆత్మ ప్రేరణ అధికముగా దయచేయమని నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభు మా రక్షకుడు మీ పరిశుద్ధ నవముల ప్రార్థిస్తూ అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆ సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్పదేవా సర్వశక్తి సంప్రభా దేవాడి తండ్రి పరిశుద్ధుడానికి వంద గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరినీ ప్రభా సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరచుకుని ప్రభావ మమ్మల్ని సజీలకి నిలబెట్టుకున్నారైనా ఈ వరాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా మీకు నూతనమైన కృపను ఈ దినానికి అనుగ్రహించి మీకు బలపరిచిన స్థిరపరిచడానికి వందని ప్రభావ నేను శ్రద్ధించే భాగ్యమా అనుగ్రహించాను ప్రార్థించే భాగ్యాన్ని అనుగరించాను మీ వాక్యాన్ని ధ్యానించే కృపరించాను అయినా దాన్ని బట్టి నీకు వందాలను ప్రభా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే సమర్పించుకున్న గొప్ప దేవ నైనా ఇసు ప్రభా ఈ దినవంత ప్రభావ మీరే సహాయక నడిపించడం ప్రాదిష్టం వాకేంద్ర ప్రభావ మీరు మాట్లాడినారు ప్రభా దేవ మీరు ఆకుడు బహు సమీప ఉంటుండగా ప్రభావ మీకు సిద్ధపడాలి సిద్ధపరచాలి ప్రభావ ఇలాంటి సేవ జీతాలు నడిపించడం ఆదిష్టమైన అనేకులు మోసగింపబడుతున్నారు ప్రభావ ఓ ప్రభావ మీ వాకించి అయితేనే ప్రభావ దుష్టుడు ప్రభావం మోసగిస్తున్నాడు వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రభావ ఈ లోకంలో మనుషులు ఎక్కడ పోయినా కానీ ప్రభా మేము మోసపోక మీరు సహాయపడడం అంత ఆదిష్టం ఆయన గొప్ప దేవ ఒక శిష్యులు ప్రభా కా కొండ మీద మీరు కూర్చున్నట్టు ప్రభా ఆయన ఇస్తు ప్రభా మీరు అక్కడ సంబంధించిన సూచనలు అడిగినారు ప్రభా ఆ రోజునైనా ప్రభావిటీ సూచన మీరు ఇచ్చిన ప్రభావని మోసపరుచుకోండా చూసుకున్నారు ప్రభా కాబట్టి ప్రభా ఆ మోసం ఎట్లా వస్తుందో ప్రభా ఆ ఇరవై అధ్యాయం అంతా మీరు మాకు చూపించినారు దాన్ని మీకు వంద ప్రభా ఆయన ఇస్తూ ప్రభా నా తండ్రి నీకు ఏమైనా అనేకలు మోస కనుకబడుతున్నారు ఆయన మోసంలో జీవిస్తున్నారు ప్రభా ఆయన అబద్ధ బోధలు ఉన్న ప్రభుత్వ పట్ల మీ కనికరించభ వీళ్ళకు సత్యం గ్రహించి ప్రభు ప్రకటించేలాగానే మీరు సహాయపడడం ప్రాధిష్టమైన నాకు ప్రతి కాంగ్రెగేషన్ సర్వసత్యం మీకు రావాల ప్రభావం ప్రాయస్యమే పోవాల ప్రభావ అనేకలు మీరు సత్యం ప్రకటించాలా అలాంటి బిడలు తయారు చేసి ప్రభావ తిన్న మీరు మాట్లాడే ప్రభావ ఏది సిద్ధపరచాల ప్రభావం నడిపించడం ప్రాధిష్టమైన గొప్ప దేవామి రాష్ట్ర సమీప ఉంది ప్రభావ ఆయన ప్రతి ఒక్క బిడ ప్రభాని తన సర్వసత్యం రావాలి రక్షణ ప్రణాళికలో ప్రతి బిడాలి చివరి వరకు నేను మీకు మేము జీవించాలని ఇంత వరకు మేము సహించాల ప్రభా అయినా మా పిలుపు మా ఏర్పట్ల నిత్యం మరీ జాగ్రత్త పడి జీవించాల ప్రభావేవా ఇసు ప్రభావంలో పడుకున్న భస్టత్వం పడుకున్న ప్రభావ ప్రతి దశలో మీకు మహిమకరంగా ప్రభావ మీకు ప్రీతికరంగా మేము జీవించాల ప్రభావ నేను మహిమపరచలా ప్రభావ మీకు అంగీకారంగా మేము జీవించాల అలాంటి బిడల మమ్మల్ని తాజమైన ప్రార్థ్యమైన గొప్ప దేవ ఇసు ప్రభావిక వైరస్ బాధ్యతల నుంచి మేము ప్రార్థిష్టమైన ప్రతి బిడని తాకని ప్రభావ స్వస్థపచ్చిన ఎంతో మంది ప్రభావ ఇక వైరస్ తన ప్రభావం చనిపోతామైన గొప్ప వాళ్ళ పట్ల మీకు కనికరించి చూపించినైనా ప్రతి బిడె మీరు స్వస్థపర్చిన ప్రవ్వా వైరస్ మీరు గర్దించడానికి ఆదిష్టమైన స్వచ్ఛత మీ నుండి రావాల ప్రవ్వ ఆ దేవాయిస్ ప్రభావంలో ఎక్కడ నుండి స్వచ్ఛత రాదు ప్రభావ మీరే నిజమైన దేవుడు మీరే జీవిం గల దేడు ప్రవా సమస్త ఘనత మహిమ నీకే కలుగునిదా కావ ఇక ధనమంత ప్రభావ మీరేమని నడిపించడానికి ఆదిష్టం హాస్పిటల్స్ లో ప్రభు ఎంతో మంది క్రిటికల్ సిచువేషన్స్ ఉన్నారు ఎంతో మంది నేనా ఇస్తున్నా తండ్రి చివరి దశలో కొట్టి ముట్లు అయినా వాళ్ళ పట్ల మీరు కనికం చూపించండి వాళ్ళ ప్రభావాన్ని చెంతకూర్చేలాగైనా మీరు సహాయపడమని ప్రాదిష్టమైన గొప్ప దీవ ఇద్భుత కార్యము జరిగించిన ప్రతి బిడ్డలు మీరు తాకని ప్రభావ స్వస్థతను గురించడం ప్రాదిష్టమైన కొరకు జీవించే బిడలుగా మీరు తయారు చేయ ప్రభావాళ్ళ జీవితాలు మీరు సమర్థించుకోలే ప్రభావ ఆ డాక్టర్స్ కూడా వెళ్ళి వాళ్ళు ప్రకటించాలి ప్రభావ వాళ్ళ జీవితాన్ని సమర్థించుకోవాలని మీరు సహాయపడండి ఈ లోకంలో ఎంతో మంది ప్రభావితంలో మంత్రగా సోదిగా ప్రభావ అభిక్కులు ఓ ప్రభాతలు వేసే ప్రభావ వాళ్ళందరూ ప్రభావ రక్షణ పొందేలాగా మీరు సహాయపడని ప్రాదిష్టం ప్రతి బిడ్డని క్షమించండి మీకు కైంకర్యం చూపించే అలాంటి వాళ్ళకు పో సువార్త ప్రకటించబడాలా ఓ ప్రభావ ప్రపంచ నలుమూలలు సువార్త పోవాల ప్రభా మంత్రీ మారాల రక్షణ మార్గం రావాలేసే ప్రభావ నా దేవాల తప్పని తెలుసుకోవాల ప్రభావతపడి ప్రభావ ప్రతి లోపాలు వేస్తున్నావు మీ ముందు వంగల ప్రభా ఆయన మీరే గొప్ప కార్యం జరిగిన ప్రభావ ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకోవడం ప్రభావా చివరి కాలంలో ఉంటుండే కదా ప్రభావ మరి విశేషంగా భయంకరంగా దినాలు ప్రభావ మీ కొన్ని జాగ్రత్తగా జీవించాలా మరి ఒక పని మీరు మాకు అనుగరించిన ప్రభావా అది మేము సంపూర్ణంగా నెరవేర్చే బిడలో ఉండాలి ప్రభావ దేవ నా ప్రభావ తండ్రి హిసు ప్రభావ ఆధిక మీరు మాకు అనుగరించాను దాన్ని బట్టి మీకు అన్నా మీ కృప చేతనే మాకు మా గొప్పతనం కాదు ప్రభావ ఆయన మీ కృపలో మేము జీవించాలా ప్రభావ నీకులు మీ కృపలో తీసుకొని రావాలా ప్రభావా ఆయన ఇస్తు ప్రభావం బిడ్డలు మమ్మల్ని తయారు చేయడం మాకు ఇచ్చిన ఒక పనులు అప్పు చెప్పినారు ఎన్నో పనులు అప్పు చెప్పినారైనా వాటి సంపూర్ణ నెరవేర్చాలా అనేకలు ప్రకటించాలా అక్క బూర ఓదాలు ఇస్తూ ప్రభావ అనేక ప్రభావ అనేకులు మీద సిద్ధపరచాలా మీ ఈ లోకల మీద దిగురానైనా ప్రభావ త్వరలో ప్రభావ ఆయన ఇస్తు ప్రభావ నీకు అన్నాడు మహిమగల రాగడికి మేమ సిద్ధపడాలి అనేకులు సిద్ధపరచాలా మేము ఇక్కడికి ఎదురు చూడాల ప్రభావ ఆయన ఆ రోజు ప్రభావ ఎంతో ఓ ప్రభావం కొన్ని పరిగెత్తారు ప్రభావ లోకమంత మనిషి కానీ మేము పరిగెత్తాం ఆయన ఇసుకు మీకు ధైర్యంగా నిలబడతాం ప్రభు మీదుగా అంటే శక్తిమంతులుగా ప్రతి బిడ్డల మీద తయారీమని ప్రాదిష్టమైన గొప్ప దేవానికి సోదరమైన ఆయన ఇసు లోకమంతా భ్రమపరచు ఆత్మ పనిచేస్తున్న ప్రభావ దాన్ని గర్దించమని ప్రాదిష్టమైన ప్రతి ఒక్కరు ప్రవణత నుంచి బయటికి రావాలా ప్రభా ఆచారబద్ధమైన జీవితం నుంచి మతప్రమించి బయటకు రావాలా ప్రభు యొక్క వాక్యం గ్రహించాలి అర్థం చేసుకునే వాళ్ళు ప్రభావ ఒక రక్షణ పొందిన జీవితం ఏ రీతిగా ఉండాలని ఏ రీతిగా జీవించాలని ముందుగానే మన ప్రభుత్వం చూపించారు కొన్ని రోజులు ప్రభావ రీతిలో లేదు ప్రభావ ఆయన ప్రతి బిడ్డ ప్రభా ఆయన ప్రార్థన చేసుకొని వర్షం చేసుకు వెళ్ళిపోతున్నారు కానీ ప్రభావ ఆయన మీ ప్రాణాలు కొన్ని చిత్తమైన గ్రహించిన చిత్తలు ఉన్నారు ప్రభావ ఆయన వాళ్ళ పట్ల మీ పనికి ప్రభావి చిత్తాన్ని వాళ్ళు బయలుకొచ్చాను వాళ్ళు వాక్యం ధ్యానించాలి అర్థం చేసుకోవాలి ప్రభావ ఒక దేవ మీ వాక్యం కొరకు జీవించాలి అనేట్లు ప్రకటించాల ప్రభావ ప్రతి ఒక్క గొప్ప సేవకులుగా తయారు చేయాలి భూ గొప్ప సేవకులుగా ప్రతి సంఘంలో సేవకులు రావాల ప్రభావ అలా అపో ద్వారా గొప్ప అద్భుతాలు జరిగించాయి విశేషమైన అద్భుతాలు జరిగినాయి పది నేలల్లో ప్రభావ రోగులు స్వచ్చత పొందారు వాళ్ళు నడుస్తుంది ప్రభు దయ్యాలు పరిగెత్తాయి ప్రభావ అలాంటి గొప్ప అభిషేకం ఆ రోజు ఈ రోజు మాకు మీరు ఇచ్చినారు ప్రభ కానీ మీరు ఇచ్చినాక మేము వాడుకుంటులేం ప్రభావం ఆయన మీ మయమర్ మేము వాడుకోవాలా ప్రభావా అది ఇచ్చిన సంగతి మేము మర్చిపోయిన స్థితిలో ఈ బిడల్నైనా గ్రహించి ప్రభా అక్కడ మీ తన శక్తిని ప్రభావ మీ మయమర్ధమే వాడుకోవాలి అన్ని కులు మీ చింత అలాంటి విశేషమైన అద్భుతాలు జరిగించి ప్రతి సంఘం ద్వారా జరిగించేందుకు ఇష్టమైన పరిచయం చేసిన పార్శ్వ సందర్భ కుటుంబాలను జీవించి ఆశ్రయించి ఇంకా ప్రభావ మీరు పోషించిన ప్రభావం మీ కృపలో భద్రపరుచుకునే ప్రభావం మీకు నీతి శక్తి అని ధైర్యంగా ప్రకటించే కుటుంబం లేని తన ప్రారం గొప్ప దైవాయిస్తా ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావం తిరిగి రెస్టోర్ చేయమని అంత పతనం అయిపోయిన ప్రభావం ముందుగా నిశ్చరించినారు కానీ ఎవరు కూడా ప్రభావితించిన శక్తిలో కానీ ప్రభావ మీ బిడ్డలు మీరు పోషిస్తూనే ఉన్నారు ప్రభావ ఇంత కరువున్నా కానీ ప్రభావం పోషిస్తున్నారు ప్రభావ దాన్ని బట్టి నీకు అందా మీ బిడ్డలు పోషిస్తున్నారు నీకు సంఘాన్ని దైవానికి వందం ప్రభావ దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు అర్పించుకున్నాం అనేకులు ప్రభానతాన్ని రావాల ప్రభావ ప్రతి ఒక్కరి ప్రభావం వార్తను ప్రకటించలాగిన లేవనెత్తమని ప్రార్థిస్తున్నాయి ఆ రీతిగా జాతర స్వస్థపరచు పూర్ణ స్వస్థ దయచేసి చిన్న కానీ స్వస్థత నిరించిన ప్రభావ విజయవేర స్వస్థత కృతజ్ఞతగా ప్రభావం జీవించాల నూతనమైన అభిషేకం దయచేసి ప్రతి చోట మీకు శాసన పెట్టుకుంటే కుటుంబ రక్షించుకోండి నా దేవానికి వంద్ర ప్రియులు ఎంతో మంది అనారోగ్యం ఉండగా ప్రభావ ప్రతి బిడ్డ మీరు స్వస్థపచానికి వన్నాను ప్రభావ ఇక్కడ జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వ బిడ్డ పట్ల మీకు కనికరి చూపించు ప్రభుత్వాన్ని ప్రభావస్ మీరు గర్దించమని ప్రాధిష్టమైన ప్రతి చీకటి శక్తిని గర్థించే కాల్చని ప్రాధిష్టమైన నా ప్రభావ దేవ బిడ్డ మీ స్వస్థపరచాన్ని పుట్టింపు మీ సమాధానం దుఃఖంలో ఉన్న ప్రభావ ఆ దుఃఖం ఏదైనా తొలగించాలని మీ సమాధానం విధించి ప్రభావ మీరు ఆధారపడి జీవించి బిడ్డగా తయారు చేయండి మీరు క్షమించడం ప్రభావ మీ కనికరిని చూపించమని ప్రాభిష్టమైన ససకాన్ని గురించి అయినా తిరిగి మేము చూడాలి సాక్ష్యం చెప్పాల ప్రభావ ఇంకా మహమపరచాలని సాక్ష్యం తీసుకోమని ప్రార్థిస్తాం గొప్ప దేవ తన కుటుంబాలంతా మీరు మార్చుకోని నా దేవ ఇంకా ప్రభావ ఆన్లైన్ ప్రియులు ఎవరైతే రాలేనుకున్న ప్రతి కుటుంబాల జీవించి ఆశ్రదించమని ప్రార్థిస్తున్న మీకు గొప్ప కార్యాలు జరిగించండి నా దేవ వాళ్ళ ఉద్యోగ స్థలంలో బిజినెస్ డెవలప్ చేయండి ప్రభావ అయినా ఇస్తే ప్రభు నా తను మీకు జీవించి బెడలుగా తయారు చేయండి ప్రభావ నా దేవ శక్తి దగ్గర ప్రభావం భాస్కర్ సార్ ప్రభావ సంపతి దగ్గర ప్రభావ ఆయన ఇంకా ఎంతో మంది విజయ్ ఇంకెంతో మంది ఉన్న ప్రభుత్వ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచడం ప్రార్థిస్తాం హరికృష్ణ మంచి ఆర్గా ఉన్న దయచేయం ప్రవా ఇంకో ప్రభు అనేక మంది విషయాలు బయలుపరచం ఇస్తే ప్రవా నా దేవ ఈ పరిచేలో ప్రవ అనేక ప్రాంతాలకు వెళ్ళిపోవాలి ప్రవా ప్రపంచ నలుమూలలో సత్యని గ్రహించాలా అదే అది ప్రవ పత్రికలు కనువి గలగాల సత్యం బయలుపరచబడాల అనేకులు ప్రభుత్వ సత్యాన్ని పట్టుకుని జీవించాలా ప్రభావ ఇక పరిచే ఆశ్రదించమని ప్రార్థిస్తాను అది గొప్ప దేవ ఇంకో ప్రభు అనేక మంది విషయాలు బయలుపరచి ఆయన ఇస్తూ ప్రభావ తన అన్ని ప్రవర్తించాలని నేను నేర్చుకోవాలని మీరు సహాయపడమని పరిశురాత్మ కార్యం జరిగించాను ప్రభావ మీరు తప్ప మాకు ఎవరు బోధించలేదు మీ ఆత్మలే మాకు ఇవన్నీ చూపిస్తున్నారు ప్రభావం బట్టి కొందరు పరిశురాత్మ విషయం అందరం పొందుకోవాలి ప్రభావ ఆయన ఆత్మ లేకుంటే ప్రభావ మేము ఇవన్నీ గ్రహించలేము ప్రవ ఇవన్నీ ఆత్మ కాబట్టి ప్రభా ప్రకృతి సంబంధం ఉంటే అర్థం చేసుకునే కష్టం ప్రభావ కానీ ఆత్మ సంబంధిత అన్నింటి వివేక్షించనున్నారు కాబట్టి మేము ఆత్మస్వరూపులకు ఆత్మ సంబంధాలు మేము తయారు కావాలా ఆత్మ తయారైతేనే మీతో పాటు ఉండగలం ఇవన్నీ గ్రహించగలం ప్రభావా స్పిరిచువల్ లెవెల్లో ప్రభావ మమ్మల్ని నడిపించడానికి ఆదిష్టం ఇంకా అధికంగా ప్రభావ అంచిన ప్రభావం మీ వాక్యంలో మీ జ్ఞానంలో అభివృద్ధి పొందాలా ప్రభా ఈ యొక్క ప్రవచనం అర్థం చేసుకునే ప్రయాస పడాలా ప్రభావ నీ పొందాలంటే ప్రయాసంలో మమ్మల్ని నడిపించుకోవడానికి ఆదిష్టం అయినా అది వయస్సు ప్రభు ఎన్ని పనులున్నాయి కానీ అయినా ఈసు ప్రభు అన్ని ముఖ్యమే ప్రభు కానీ అసలే ప్రభు ఉత్తమమైన ఒకటే ప్రభావ అది మేము గ్రహించాలి అది విడిచి పెట్టుకోకుండా పట్టుకునే ప్రభు మేము మా జీవితంలో పాటించి అనేకలు ప్రకటించాల ప్రభ అంటే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసే ప్రవా లేకుండా ప్రతి బిడ్డ ఆశ్రదించి ఇక్కడ గొప్ప సాక్షిని పెట్టుకుని మీరు రాసి మమ్మల్ అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాయనున్న ఈసుక్రీస్తు పరిశుద్ధం ప్రార్థించాలండి పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ నమ్మకం జరిగిన మా ప్రియ పర్లోకొత్త నేను మనకి ప్రభా అయినా గడిచిన కాలం అంత కాకి కాపాడి ప్రభా మరొక దిన్యాన్ని ప్రభాగో ఉన్నాయా మరియు వాక్యాన్ని వినడానికి మాటను వినడానికి ప్రభా నా జీవితాన్ని సరి అవకాశం ఇచ్చారు గుర్తు చేశారు తండ్రి నీకున్నారు అవును ప్రభా ప్రతి ఒక్క విషయంలో ప్రభా మీరు పరిశుద్ధులు కనుక అయినా కూడా పరిశుద్ధతో నింసింపని అయ్యా మీరు మాకు గుర్తు చేశారు అయ్యా మీరు లోకంలో జీవించినంత కాలం ప్రభా అయ్యా మాకు మాదిరికరం అని ప్రతి విషయాన్ని అయ్యా మీరు బయలుపరిచారు ప్రభా ఈ రోజు ప్రభా దాన్ని మేము ప్రాక్టీస్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం దయతో ప్రభా మీకును మాకును ఉన్నటువంటి ఆ అడ్డు కూడా తీసివేస్తాండ్రి అయ్యా మీలో ప్రభా బ విస్తారంగా ప్రభావినట్టు ఫలించినట్టు ఆత్మీయ స్థితిలో ప్రభా అయా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగులాగని ప్రభావిని తీర్చిదిద్దని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయా ముఖ్యంగా ప్రభా అలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి ముఖ్యంగా తండ్రి మరి భాస్కర్ సార్ వాళ్ళ అయా మరి శ్యామ్ సార్ వాళ్ళ మదర్ని అయా ఎఫ్రాహిం గారు మదర్ని మీరు కొన్ని జ్ఞాపకం చేసుకోనండి అయ్యా వారు ప్రభా మరి వృధాప్యంలో ఉండగా తండ్రి అయ్యా నేను వారు ప్రభా వారు ప్రభ వారి హేవన కాలంలోనూ అయ్యా ప్రతి ఒక్క దశలోనూ ప్రభు అయ్యా నేను ఎంతగానో ప్రభా ఘనముగా ఆరాధించిన వారు తండ్రి జ్ఞాపం చేసుకోనండి సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆయుష్ను మీరు అనుగ్రహించమని ప్రార్థించేవకులే ఎంతో మంది ప్రభా అయా ఈ కరోనాతోను రకరకాల కారణాలతో చనిపోయిండగా ప్రభా ఆయా సంఘస్థుల ప్రభా గొర్రెలు లేని ప్రభా కాపర్లేని గొర్రెలు వారి చెదిరిపోకుండా ఆయన అయా మంచి సేవకులను ప్రభా ఆయా ప్రాంతాలకు పంపించి ప్రభా అయా కడవర కాలంలో ప్రభా వారిలో విశ్వాసం ఉండేలాగన అయా నీకు విధేత చూపు వారి లాగా ప్రభా అను ప్రభుత్వాన్ని విస్తరించేవారు లాగా ప్రభా ఎవరైతే అటు వారిని మీరు ఏర్పరచుకున్న ప్రాంతాలకు పంపించమని ప్రయత్నం చేస్తున్నాం తండ్రి హయా మరియు వైరస్ తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వారికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి తండ్రిని జితమైతే ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా ఈ పరిచర్ ఎండుగా ఆశీర్వదించి అయ్యా మరి ముఖ్యంగా ఏమన్నాస్తుల ప్రభావిరి చర్యల్లోకి వచ్చి నేర్చుకుని తెలుసుకుని బలపరిచి బలపరచు లాగిన ప్రభావి ఆశీర్వించమని ప్రార్థించుకుని ప్రతిఫలం తెచ్చి మని ఏ నామం అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి తండ్రి కాకుండా డెబ్బై ఏడవ రోజు లాక్డౌన్ ఆరాధన పెట్టిస్తావు మా తండ్రి ఆ పాట పాడిన ప్రియులను బట్టి మా తండ్రి వాక్యం ధరతో మాతో మాట్లాడినవి హెచ్చరిస్తూ మహిమ గల రాకడు ఆయత్తపరుచున్న విధానం బట్టి మీకు స్తోత్రం నాయన సమీపంగా ఉందని రాకడా సిద్దపడవలసిన బాధ్యత మా కుందరూప మా జ్ఞానోదయం కలుగు చేసి ఏ విధంగా మత్స్య డాగుమడత కళంకుమంటే ఏది లేకుండా మాకు నేర్పించమని మేము మనుషుల మనుషులతో ప్రజలతో తోటి వారితో సంఘాలతో సంస్థలతో కాకుండా మీతో మమ్మల్ని కంపేర్ చేసుకుని తూర్చుకోవడానికి మా ప్రభుత్వం మాకు నేర్పించండి మీకు సమానమైనటువంటి మా తన ప్రభుత్వ భక్తి శక్తి ఆత్మీయత అభిషేకం ప్రార్థన విశ్వాసం లేకపోతే మేముంద నిలబడలేము మీ ముఖం చూడలేము ఈ రాజ్యంలో ప్రపన్నతండి మాకు స్థానము మేము పోగొట్టుకున్న వారిని క్షమించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఆదరించి ఆస్వాదించి బలపరిచి అదే విధంగా మా ప్రభుత్వ మా దేవ మా యజ్మారు మా రాక్ష కూడా కోవిడ్ తో చాలా మంది మా ప్రభుత్వం బాధపడుతున్నారు చచ్చిపోయిన నా తండ్రి వారి కుటుంబాలను బట్టి వందన్నారు వారిని బట్టి సంపూర్ణ ఆరోగ్య శక్తిని బయట దయచేయండి కృష్ణించండి నా తండ్రి ఆర్థిక మంది పరిస్థితులను చక్కపరచండి మా ప్రభుత్వ మరియు ప్రపంచ పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి మళ్ళా మా ప్రభుత్వం జాయిన్ మా జీవితంలో ప్రభుత్వ తండ్రి తిరిగి మా ప్రభుత్వ ప్రపంచంలో రిషర్ అవడానికి సహాయించమని ప్రార్థన చేస్తున్నాం కృప చూపించండి ప్రభుత్వ స్వార్థ కొరకు మా ప్రార్థన చేస్తున్నాం నీ సన్నిధి మాతో కూడా ఉంచి మా తనకు కావలసిన అభిషేకము కృపను మాకు శక్తిని ధైర్యమును దయచేసి నడిపించమని అతనికి సహాయించమని తన్నిధి తోడుగు ఉంచు ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి ఆ ప్రజలను సిద్ధపరచండి మరి మేము ఫిల్మ్ అయి తీసుకుని అనుకుంటున్నాం మేము వెళ్ళినప్పుడు ప్రభుత్వ ఆ గుట్టలో ఆ ప్రజల మధ్య ప్రభుత్వం ఏ విధమైన ట్రాన్స్పోర్టేషన్ లేదు కరెంట్ లేదు అలాంటి వాళ్ళ మధ్య ఏ కావాల్సినటువంటి జనరేటర్ పవర్ మా ప్రభుత్వ జనరేటర్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మరి ప్రభు కావలసిన ఎక్విప్మెంట్ మాకు ప్రసాదించమని వనరులు దయచేయమని మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం చూపించండి ఏ ఒక్కరూ నశించడం మీకు అందరూ అంతటా మనసు పొందాలి రక్షణ పొందాలి అందరికి స్వాతంత్ర ప్రకటించాలి మా ప్రభుత్వం దానికోసం మమ్మల్ని నన్ను వాడుకోనని మేము సిద్దంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం మా పని బ్రతుకుని అడుతున్నాం కృప చూపించాను ప్రభుత్వం పొందాలి ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకుని తోడుగుంచండి ఈ రోజు ఈ విధంగా ప్రభుత్వండి పేర్లు విజయ్ గారిని బట్టి అదే విధంగా ప్రభుత్వ రవిదాన్ని బట్టి మరియు చెప్పు బట్టి చిన్న శాఖ స్థాయిని బట్టి కలిసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి మరి ఈ రోజు కార్యక్రమం జరిగించడానికి సహాయం చేశారు అదని బట్టి కృతజ్ఞతలు అటు బాధ్యతను భారమను వారు భరించి మంచి మనసును బట్టి స్తోత్రం ఆస్వాదించండి మహిమిక తండ్రి ఈ రోజు మా ప్రభు మా ప్రియులు మా ప్రభు మరి హాస్పిటల్కి వెళ్తున్నాం సన్ని తోడు గురించి మా ప్రభు మంచిగా వారికి డయాగ్నోజ్ చేయడానికి ప్రాబ్లమ్ సరిగ్గా చేయడానికి వారికి డాక్టర్స్ కావాల్సిన జ్ఞానం దయచేయండి మా ప్రియులు పరఫ్న తండ్రి చక్రవర్తికరం నుంచి పరిష్కారం దానికి గొప్ప కార్యం చేయమని ఆదరించమని మహిమ పొందమని చేసుకోవాలని ప్రార్థన చేసి సమర్పించిన తండ్రి ేమ పశుధాప దేవుని అన్యో సహవాసం ఇప్పుడు శళాకాలం తేడి నడిపించి మహిమ పండుగ